నారాయణ నీ నామము బుద్ధి చేరిన తిరులేమి బాతి నన్ను పైన శ్రీ నామము పేరు కొనగాని చేకువ మీరగా ఘనమైన పుణ్యాలు కలుగగా తమకు అనయము పరమది ఏమి బాతి నలువైన శ్రీహరి నామము మతదలచిన నాభంధములూడగా నాభంధములూడగా ఈ కలుషములేల కలుగును ఎవరికీ వేంకటపతి నామ విభవము కర్మ పంకములెల్లా పరిమార్పగా భింకమై తలపెడి ప్రియులకు ఎందునింకా ఈ సుఖమిది ఎమి భ్రా